కీర్తన సంఖ్య మూడు వందల ఏడు కడనుండి రావు కానివినవి ఉడుగని దయనీదొకటే కలదు హరినీ చక్రం బంటిన అపుడే సొరిది నసురలే సురలైరి నిరతపు చీకటి నిండిన మింటను వెరవున రవిచే వెలుగై నట్లు నామము దలచిన వారి అతి పాపమి పుణ్యంబాయే గతియై పరుషము గదిసిన లోహమే ప్రతిలేక ధరణి ప్రతిలేకధరణి పసిడీయయినట్లు కొంకనినునిటు కొలిచిన మనుజులె అంకెల సుకాదులైన ఇంకను శ్రీవెంకటేశగము సంకల్పమి మోక్షంబై నిలిచే